దేవుగా మీ కృపలను జ్ఞాపకం చేసుకుని కృపధర బలపరచని ఇజ్రాయల్ దేవానికి స్తో చేసాం వాక్చంద్ర పట మీరు మాట్లాడండి మీరు ఆకలి తొమ్మిది తొమ్మిది సుధాపటి జీవితం దాచని పరిశుద్ధ జీవితం దాచని మా హేస నూతన బలం నూతన శక్తి దర్చేసి వాక్చందర మీరు మాట్లాడి దాని పిల్లలు నడిపించ నాలోన లో నలికిన శృతిగీతము ఏషయని ప్రేమ నాకందము నాలో పలికిన శృతిగీతము ఏషయ్యని వేగతులికిరణము నాలో వెలిగిన రవికిరణము ఏ నాడు ఆరణి నా దీపము నా జీవితానికి ఆధారము హింమానుయేలుగని స్నేహము నాలో నీత్యము ఒక సంబరం ఏ శయ్యనీ ప్రేమ నా సంతము నాలో పలికిన శృతి గీతము ఏ పాటి నన్ను ప్రేమించి నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతాను మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్య ధ్యానం నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నేనే పూజించి నీలోనే తరించి ఏ సయ్య నీ ప్రేమ నా సంతము నాలోన పలికిన శృతి గీతము ఏ నీ వేగ స్థులికిరణము లోన వెలి రవికిరణము ఏనాడు నన్నో విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు లోకాల నేనే రాజు నీవే నా జీవనావ సహదారిణీవే నా గురి నీవే నాయసువా తేరితి నిన్నే నా ప్రాణ నాదా పర్వత శిఖరం నీ మహిమద్వారం ఉన్నతమైనది నీ దివ్య చరితం సాతిలు నీకు సర్వాధికారి వి నీవు మారణి దైవం నీవు మహిమోన్నతుడు నీవు ఈ నీ ప్రేమ నా సంతము లోో న పలికి నృతి గీతము ఏ శయని వేగసులి కిరణము నాలో న వెలివి కిరణము ఏ నాడు ఆరని నా దీపము నా జీవితాని కియాదారము ఇం లోన ఒక సంబర ఏ ప్రేమ నా సొంతము నా పలికిన సుతిగీతము ఏ సయ్యని ప్రేమ నా సొంతము నాలో పలికిన శృతి గీతము నాలో నలికిన శృతి గీతము ఆమె నల్ ఇది కోతకు సమయం పనివారు తరణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారు తరణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా దిది కోతకు సమయం పనివారు తరుణం ప్రార్థన చేయుదమా కోతింతో విస్తారమాయను కోతకు పనివారు కొదువాయనే కోతింతో విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే ప్రభుయీసు నిధులన్నీ నిలువాయనే ప్రభుయేసు నిధులన్నీ నిలువాయనే ఇది కోతకు సమయం పనివారు తరణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారు తరుణం ప్రార్థన చేయుదమా సంగమ మౌనము దాల్చకుమా కోసేటి పనిలో పాల్గొందుమా సంగమౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందమా యజమాని నిధులన్నీ నీకే గదా యజమాని నిధులన్నీ నీకే గదా ఇది కోతకు సమయం పనివారు తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారు తరుణం ప్రార్థన చేయుదమా శ్రమలేని ఫలితంబు నీకియగా వలదంచు వెనుదీసి విడిపోదువా క్రమలేని ఫలితంబు నీకియగా వలదంచు వెనుదీసి విడిపోదువా జీవార్థ ఫలములను మీ భువి భుజియింపవా నిత్యము జీవార్ది ఫలములను భుజింపవా ఇది కోతకు సమయం పనివారు తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయదమా ఇది కోతకు సమయం పనివారు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం వాక్యంలో చూసుకుందాం మనం స్తోత్రం ప్రభా నాయన వేసే మా ప్రభా నీ పాపంలోకి వెళ్ళా స్తోత్రాలు దేవ చేసే ప్రభా మమ్మల్ని సురక్షితంగా ఉంచి దేవసే ప్రభా ఈ వాక్యం చేత నన్ను మాట్లాడండి మా ప్రభ దేవ సర్వంతర్యామి మీరే మా ప్రభ మీకు ప్రతి ఒక్కటి తెలుసు మా ప్రభా మా గురించి దేవాయస్మ ప్రభావ ఆ యొక్క దేవా ప్రతి ఒక్కటి దేవాయస్మారు మేము ఏ రీతిగా జీవిస్తున్నాం లోకంలో దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రభావం నడిపించి ఇంకా ముందుకు సాగాలని నడిపిస్తున్నాం మా ప్రభా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క ఈ మాకు దయచేసిందనబట్టి స్తోత్రం మా వాక్యం చేత మాట్లాడి దేవాయశ్వ ప్రతి ఒక్కరు జాయింట్ అయిటం చేయండి మా ప్రభా ఇంక మెడైన దీవును కుమరించి ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన ద్వీించి ఆశరించండి మా ప్రభా నీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాయసి నీరే ఉన్న దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాయసి ఇక్కడ దేవా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీనికి ఆచరించండి దేవాయసి మా ప్రభా ఇంక మేడైనా అస కుమారిస్తాన్ని త్వరగా రాబోతున్న తీసి పెట్ట పెట్టుకొచ్చినాం తండ్రి మనం చూసుకుంటే ఈ రోజు వచ్చేసి మనకు ఇక్కడ యేసు వారు అరశకేల్ అర గురించి ఇక్కడ చెప్పిండు అరశకే గురించి ఇక్కడ చెప్పిండు మతైసు వార్త పదిహేడో అధ్యాయము ట్వంటీ ఫోర్ నుంచి జాదాం బ్రదర్ ఇక్కడ చూసుకుంటే మనము ట్వంటీ నుంచి మత్తైసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో ఇక్కడ చూస్తే వారు కపర్ వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయి వారు వద్దకు వచ్చింది ఇక్కడ ఏం చేశారంటే యేసు ప్రభు వాళ్ళ శిష్యులు అందరు వచ్చి కపర్నే హోమ్కి వచ్చిండు వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తుండే పన్ను వసూలు చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు మీ బోధకుడు ఈ అరశకలు అడగగా చెల్లించిన నేను ఏమంటుండు అక్కడ బోధకుడిని ఈ మీరు చెల్లించడా అని చెప్పినప్పుడు ఏసు ప్రభు అన్నట్టు అక్కడ చెప్తుడు ఆ సామ్రాజ్యంలో అక్కడ ఏర్శలంలో ప్రతి ఒక్కరూ అరశకెలు పన్ను చెల్లించాలి ఇప్పుడు మనకు ట్యాక్స్ కలెక్టర్ ఎట్లను అట్లా ఆ టైంలో ఆ యొక్క ప్రతి ఒక్కరు మనుషులకి పన్ను వేసిరు ఆ టైంలో ఆ మనుషులు కూడా అరశెక్యలు అనేది పన్ను కట్టాలి మేబీ అది సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో ఏం తెలియదు కానీ అరచక్యలు అనేది అక్కడ ఇక్కడ పన్ను కట్టినట్టు ఏసు ప్రభు చూపిస్తుంది చూపించినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సియోనా నీకేమి తోచున్నది భూరాజులు సుంకం పన్నును ఎవరు ఎద్ద వసూలు చేయదురు ఇక్కడ యేసుప్రభు ఏమంటుడు అతడి ఇంటిలోకి వచ్చి మాటలాడక అంటే ట్యాక్స్ కలెక్టర్ ఇంటి వర లోపలికి వచ్చి మాటలాడక ఇక్కడ ఏమంటుండు సంగతి ఎత్తి సియోనా నీకేమి తోచున్న నీకేమి తోచున్నది భూరాజులు సుంకం పన్నుని ఎవరి యొద్ వసూలు చేద్దరు అంటే భూరాజులు యేసుప్రభు కూడా ఈ లోకంలో భూరాజు కేసు ప్రభు ప్రతి ఒక్క దాంట్లో ఆస్తి పన్నుడు ప్రతి ఒక్క దాంట్లో ధనవంతుడు ఆయనకు రాజుల రాజు ఆయన ఆయన సర్వాంతర్యామి ఆయనకు అన్ని తెలుసు ఆయననే సృష్టించి భూమిని ప్రతి ఒక్క దాన్ని జగత్పునాథ్ ఏయకమునిపే ఆయన ఉన్నాడు ఆయన పోలికల నరుని చేసిండి ఈరోజు సో నిన్ను నన్ను చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనకు అక్కడ ట్యాక్స్ కలెక్టర్ రాక ముందుకి ఏం చెప్తుండు భూరాజులు ట్యాక్స్ కడతారా అంటుండు అయితే రాజులు ఎవరైనా ట్యాక్స్ కడతారా అక్కడ రాజులు ఎవరన్నా ట్రాక్స్ కడతారా అన్నట్టు ఇక్కడ భూరాజులు సుంకం పన్నును ఎవరి యుద్ధ వసూలు చేయరు సుంకం వద్ద అంటే భూరాజులు సుంకం పన్ను ఎవరి యుద్ధ అంటే రాజు రాజు దగ్గర వసూలు చేస్తారా చేయరు అది అటువంటి మీనింగ్ అక్కడ దేవుడు అక్కడ మనకు చూపిస్తుండు చూపించినప్పుడు కుమార్ల యొద్ధ అన్నిల యుద్ధనా అడిగాను అయితే కుమార్ల యుద్ధ చేస్తాడా అన్నిల యుద్ధ అడిగాను సిను అడుగుడుతుండు అతడు అన్నిల యుద్ధని అని చెప్పగా ఏసు అప్పుడు ఏం చెప్పిండు అన్నిల యొద్ధనే అతను వసూలు చేయాలన్నట్టు అక్కడ చెప్పినప్పుడు రాజుల యుద్ధ రాజులు ట్యాక్స్ కలెక్ట్ చేయరు అన్నట్టు అక్కడ దేవుడు అక్కడ చెప్తుండే అక్కడ చెప్పినందుకు ఇంకా ఏం చేస్తుంది దేవుడు అతడు అన్నిల యుద్ధనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వసంత్రులే అయితే రాజు భూరాజు యొక్క కుమారులు ట్యాక్స్ కట్టరు అనమాట కుమారులేంది స్వాసంతులే అక్కడ మనం కూడా ఈరోజు దేవుని చెంత ఉంటే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మన గురించి ప్రతి ఒక్కటి ఎరిగి ఉన్నాడు అయినా నువ్వేం చేస్తున్నావు నువ్వు పొద్దుండేసి ఏం చేస్తున్నావు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎంత టైం పాస్ చేస్తున్నావు ఎంత నువ్వు ఆడుకుంటున్నావు ఎంత నువ్వు టీవీ చూస్తున్నావు ఎంత నువ్వు బయట తిరుగుతున్నావు ఎంత నువ్వు ప్రతి ఒక్క చెడ్డ ఆలోచన నువ్వు ఈరోజు చేస్తున్నావు కానీ యేసు ప్రభు ప్రతి నీ గురించి నా గురించి ప్రతి ఒక్కటి తెలుసు ఆయనకు నువ్వేం ఆలోచనలు ఎలా ఉన్నాయి నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉన్నాయి నువ్వు పెద్దలతోటి సమాధానంతో ఉన్నవా నువ్వు ఒక్కొరిసారి మనం పరీక్షించుకుంటే ప్రతి దాంట్లో మనకు మైనస్ పాయింట్స్ వస్తున్నాయి సో మైనస్ డిగ్రీస్ వచ్చిందంటే అది అదేంటంటే ప్లస్ పాయింట్ కూడా కాదు మైనస్ లో వస్తుంది మనకి సో మన యాటిట్యూడ్ ని మన యొక్క ప్రతి ఒక్క దాన్ని సరిచూసుకొని ఈశుప్రభు ముందు తగ్గించుకొని మనము వెళ్ళాలి ఇక్కడ ప్రతి ఒక్కటి తెలుసు దేవునికి స్వాతంత్రులు మనమై ఉన్నాము స్వతంత్రమ ఇచ్చినందుకు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు చెడుతనంలో పాస్ట్ పోతున్నావు చెడుతనంలో ప్రతి ఒక్క దాంట్లో నువ్వు స్వతంత్రమైనవి ఈరోజు స్వతంత్రమైనందుకు నువ్వు నీ యొక్క యాటిట్యూడ్ ని గర్వంగా కానీ నీ యొక్క ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ముందడికి వెళ్తున్నావు సో అది ఒకటి ప్రతి ఒక్కటి తగ్గించుకొని మనం ముందుకు సాగితే ప్రతి ఒక్క దాంట్లో మనము విజయం సాధిస్తాం ఇక్కడ ఏమంటున్నాంటే ఇంకేం చెప్తుండంటే అయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండాట్లు నీవు సముద్రం పోయి అంటే ట్యాక్స్ కలెక్టర్ కి అభ్యంతరం కలగజేయనట్టు అంటే ఈ రోజు నువ్వు ఎంతమందికి నువ్వు అభ్యంతరంగా ఉన్నావు ఈ రోజు మనం చూసుకుంటే ఒకరు పక్కకు ఎవరైనా మంచిగా అవుతుంటే వాళ్ళకు ఏం చేస్తాం మనము ఏమన్నా చేయాలనిపిస్తా వాళ్ళ కీడి చే తలస్తుంటాం మనం సో అటువంటి మైండ్ చూడకుండా ఆయనకు అభ్యంతరం పెట్టదు ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి వచ్చి అక్కడ అడిగినప్పుడు కపర్నేమహంకి వచ్చినప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టకుండా అక్కడ ఏం చేస్తుండే యేసు ప్రభు వారు ఆయన రాజే కానీ ఏంటంటే స్వతంత్రుడై ఉన్నాడు కానీ ఆయన కుమారుల యొక్క ఉన్నాడు ఈరోజు కుమారులు ఎవరైనా రాజు కుమారులు ఎవరైనా కడతారా కట్టరు సో అటువంటి అక్కడ ఆ పదాజలం అక్కడ వాడిండు వాడినప్పుడు అక్కడ ఏం చెప్పిండు నీవు సముద్రంకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచినడలా ఒక సెకేలు దొరుకును ఏం చెప్తుండే యేసు ప్రభు ఫస్ట్ నువ్వు పోయి సముద్రం వెళ్ళు సియోను సముద్రం వెళ్ళి గాలం వేయి గాలం వేస్తే ఒకటి చేప పైకి వస్తుంది పైకి వచ్చి చేపను పట్టుకో చేపను అప్పుడు పట్టుకొని దాని నోరు తెరిచినీడలా ఒక సెకేలు దొరుకును ఆయనకి అన్ని తెలుసు దేవుడు ఈవెన్ పశు పశువులని ప్రతి ఒక్క జీవరాశులని ఆయన సృజించినాడు ప్రతి ఒక్క జీవరాశులను సృజించి ఈరోజు మన ముందు ఉంచిండు ప్రతి ఒక్క జీవరాశుని ఉంచినందుకు ఆయన ఆ యొక్క షకేలు ఎక్కడుంటుందో ఆయన సిమోను చెప్పిండు నువ్వు పోయి సముద్రం పోయి గాలం వేస్తే ఫస్ట్ చేప పడుతుంది దానిలో నోట్ల షెకేలా అని దేవుడు చూడు ఎంత ఆయనకి ఎట్లా తెలుసు సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి మనం లెక్క లెక్కలేని చేపలు ఉంటాయి ఆ యొక్క చేప దగ్గరనే శైలు ఉంటుంది అనేది దేవునికి ఎట్లా తెలుసు సో మనం మనం ఒకసారి ప్రశ్నించుకుందాము ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు ఈరోజు ఆయన నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు ఎట్లా ఆలోచిస్తున్నావు నువ్వు ఎవరికి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు నువ్వు దేవునిలో ఎంతసేపు ఉంటున్నావు దేవునిలో శాతాన్లో ఎంతసేపు ఉంటున్నావు ప్రతి ఒక్క టైమింగ్ ఆయనకి తెలుసు అయినా నేను పరీక్షిస్తుండే ఈరోజు నువ్వు దేవుని తోట తిరుగుతున్నావా దయ్యంతోట తిరుగుతున్నావా సాతాన్ వైపు నువ్వు తిరుగుతున్నావా నీ గురించి అందరికి తెలుసు ఇప్పుడు మన మనం స్పిరిచువల్ లైఫ్ లో ఎవ్రీ టైం మనము అందరికీ ప్రోత్సహించాలి ఎవరిని కూడా డిస్కరేజ్ చేయద్దు అంత దీన స్థితిలో మనము ఉండి నడిపించాలి నడిపిస్తే ఆ విధానము దేవునికి అంగీకారం అవుతుంది అప్పుడు మనం దాసుని వాళ్ళే ఉండాలి దాసునితో ఉంటే అప్పుడు కుమారుడు వేరు దాసుడు వేరు యజమానుడు వేరు దాసుడు వేరు మనం దాసుని లేక ప్రతి సేవ చేస్తుంటే కుమారులయ్యే యోచన మనకు వస్తుంది ఇక్కడ చూస్తే ఆ శ్రీవునికి చెప్తుండే అక్కడ పోయి సముద్రంలో ఒక గెల్ల వేస్తే అక్కడ ఒక చేప పడుతుంది చాప ఏముంటది సెకేలు ఉంటది నువ్వు సముద్రం పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచినాడు ఒక సెకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను అప్పుడు ఏం చెప్పిండు ఒక సెకేలు తీసుకొని యేసుప్రభు కొరకు ప్లస్ అండ్ ఆల్సో సియోన్ కొరకు అక్కడ షకేళ్ళు ఈ మంటుండు అక్కడ ఎంత ధన్యతను చూడండి అక్కడ చూసుకుంటే ఆ సముద్రంకి వెళ్ళిండు తీసుకొచ్చిండు అక్కడ ఇచ్చిండు అక్కడ ట్యాక్స్ కలెక్టర్ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క సమాధానంతో దేవుడు ముందుకు సాగిండు ఎవరితోటి కొట్లాడదలేడు ఎవరితోటి ఏ శాంతి సమాధానంతో అక్కడ మాట్లాడుతుండు ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీ బ్రతుకులు ఎట్లున్నాయి నువ్వు ఇంకెంకేమేమి ఆలోచిస్తున్నావు ప్రతి ఒక్క దాన్ని దేవుడు ఎరిగిన దేవుడు ఈరోజు ఆ ఎరిగిన దేవుడు మనకు ప్రతి ఒక్కటి సృజించిండు ఈరోజు భూమి ఆకాశంను జంతువులను పశుపాలను ప్రతి ఒక్కటి ఈరోజు దేవుడు సృష్టించినవే ఆయన పెట్టకపోతే మనం కూడా ఈరోజు లేవు నరుని ఆత్మ అయినా ఊపిండు ఊపినప్పుడు నరుని ఆత్మ అయింది నరుని నారిణి జేసిండు సో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు సర్వంతర్యామి ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు నీ గుణగుణాలైంది నువ్వు ఐకిక విచారాలతోటి కొట్టుకొని పోతున్నావా ఇంకేం చేస్తున్నావు నువ్వు నీ టైం దొరికినా కూడా దేవుళ్ళు ఉంటలేవా నీ యొక్క ప్రతి జీవించాలని ఆయనకు ఆశ ఆయన శృతించాలే ప్రతి ఒక్క ఆయనను శృతిస్తున్నాయి మనం ఎక్కడ చూసిస్తున్నాం మనము రోజు వన్ అవర్ అయినా మనము ప్రేయర్ చేస్తే వన్ అవర్ అయినా బైబుల్ చదివితే దేవుడు స్థుతించబడతాడు నీకు ప్రతి కార్యాలు ముందడబడుతుంది కార్యము నెరవేరుతుంది సో ఈరోజు నీవు నేను ప్రతి ఒక్క దాంట్లో మనము తీర్మానం తీసుకొని ఆయన ప్రతి తెలుసు ఆయనకి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఎవరితో ఉంటున్నావు ప్రతి ఆయనకు ఎరిగిన దేవుడు ఆయనకు ఆ చేప కడుపులో ఉన్నదని తెలుసు షకేలు ఉన్నదని అక్కడ తెలుసు ఆ యొక్క తీసుకొని వచ్చి అక్కడ చేప నోట్లకి తీసి ఆయనకు ట్యాక్స్ కట్టమని అక్కడ చెప్పిండు ఈ రోజు నీకు నాకు ఏం లేకున్నా కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు ఆయన తెలుసు ఆయన ఏ టైంలో ఇయాలో నీకు ఆయనకు ప్రతి ఒక్కటి ఎరిగిన దేవుడు ఈరోజు నీకు నాకు ఏ టైంలో ఆయనకు ఇవ్వాలి ఏ టైంలో ప్రతి ఆయన సమృద్ధిగా దయచేస్తాడు ట్యాక్స్ కలెక్టర్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అక్కడ దేవుడు ప్రతి ఒక్క అక్కడ కట్టి అక్కడ వెళ్ళిండు ట్యాక్స్ కట్టి అక్కడ వెళ్ళిండు సో సీఎను కూడా చెప్పిండు ఎంతసేపు అయిందో మళ్ళీ ఆయన సముద్రం పోయి ఆ సెక్యలు తెచ్చి ఆ ట్యాక్స్ క్రాడ్ కట్టనీకి సో అది ఆలోచిస్తే ఇక్కడ రాయబడి లేదు కానీ మేబీ ఒక టూ అవర్స్ వన్ అవర్ పడ పడి వచ్చు కపర్ణహోంకి దగ్గరనే సముద్రము కపర్ణ హోమ్ కి ఒక ఎంత ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకుంటా నాకు తెలిసి ఇజ్రాయల్లో కపర్ణ హోమ్ నుంచి ఆ గలళీయ సముద్రం అక్కడ వేసి చేపలు తీసుకొచ్చి అక్కడ దాంట్లోకి వెళ్ళి దేవుడు సో అక్కడ ఏంటంటే ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు నీవు నేను ఏ రీతిగా జీవిస్తున్నాం ఇక్కడ చేపకు ఇచ్చిండు ధన్యత అక్కడ షికెలు ఇచ్చి అక్కడ ఇచ్చిండు మనం కూడా యొక్క ప్రతి ఒక్క దాంట్లో దేవునికి సహాయపడిలాగా మనం ఉండాలి దేవుణ్ణి ప్రతి ఒక్క దాంట్లో పూజించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి ఆయన ఆత్మతోటి ఆయన బలంతో ప్రతి ఒక్క దాంట్లో పూర్ణ మనసుతో మనము ముందుకు సాగాలి అని ఈరోజు చెప్పిండు ఈరోజు నీకు ప్రతి ఒక్క దాంట్లో నాకు ట్యాక్స్ కలెక్టర్ దగ్గర ఎవరిని ఇబ్బంది పెట్టలేడు ఆయన సో ఆయన పరిశీలి శాస్త్రులు ఎన్నో సార్లు చూస్తుంటారు ఆయన ట్యాక్స్ కట్టకపోతే కూడా ఆయనకు ప్రాబ్లమే ఆయన ట్యాక్స్ కట్టిండు అక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ ప్రతి ఆయన ట్యాక్స్ కట్టకపోతే మళ్ళీ శాస్త్రులు పరిశీలు వచ్చి ఆడతారు నువ్వు ట్యాక్స్ కింద కట్టలే అని ఇంకా వేరే తీరు ఉంటుంది అక్కడ జవాబు చెప్పడానికి సో అక్కడికి దేవుడు ప్రతి శాంతి సమాధానం అక్కడ తీర్పు తీర్చిండు నీవు నన్ను ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కటి సమస్తం ఎరిగింది ఈరోజు దేవుడు నీ గురించి నా గురించి సమస్తం తెలుసు దేవునికి సో ప్రతి ఒక్క చెడ్డ క్రియలు తీసేసి మంచి క్రియలలో మనము ముందుకు సాధం దాంట్లో మనము ఒకరినొకరు ప్రోత్సహిస్తూ మనము ముందుకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించం చిన్న మాట ప్రాణం చేద్దాం స్తోత్రం ప్రభా నయనా అనే పాములకు స్తోత్రాలు దేవా దేవాయసింహ ప్రభు ఈ రాత్రి కాల సమయం దేవా ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా దేవాయసింహ ప్రభు ఎంతో మరణించారు దేవ అక్కడ మనం దేవా ఈ వాక్యంలో నాటబడి దేవ ఇంకా ముందుకు సాగే భాగ్యం దయచేసి బట్టి స్తోత్ర మహప్రభ దేవాయసింహాప్రభ అక్కడ వారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవాయసింహ ప్రభ ట్యాక్స్ అటువంటి దేవాయసింహప్రభ ప్రతి ఒక్కటి ఎరిగిన దేవుడు మహాప్రభ మీరు మా జీవితాలలో దేవాయ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవాయస ప్రభా ప్రతి ఒక్క జీవితం ఎరిగిన మా ప్రభా మేము దేవాయస్రభ ప్రతి ఒక్క దాంట్లో తగ్గించుకొని నీ వైపు చూసం చేయండి మా ప్రభ మీరే మాకు దేవుడ మా ప్రభా పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో దేవా మేము నిన్ను సేవించేలా సాయం దేవా నిన్ను వల్ల నీ పొరుగు మా ప్రభ ద ప్రతి ఒక్క పొరుగు వారిని ప్రేమించి దేవాయస్ ప్రతి మా ప్రభా మా ఛాత సాయం చేసే భాగ్యం దయచేయండి మా ప్రభా దేవాయసీమ ప్రభా అక్కడ దేవాయసిమ ప్రభ చాప కడుపులో దేవా శక్యలు పెట్టారు మా ప్రభ దేవాయసింహ ప్రభా మేము కూడా ఎన్నో సార్లు దేవాయసింహప్రభ మేము మా అవసరతల కోసం దేవ ప్రాడిస్తుండగా దేవా ఎవరినొకరు మాకు ఇంటికి పంపించి దేవాయసింహ ప్రభు మాకు దేవాయసింహ ప్రభా సాయం చేసిన దేవుడు మా ప్రభా ప్రతి ఒక్కటి తెలుసు మా ప్రభా మీకు దేవా ఏ టైంలో ఏమి అలా దేవా ప్రభా మీరే సాయం చేసిందాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఈ వాక్యంలో దేవా నాటబడి దేవాసీమాప్రభ ఇంకా అంచలుగా దేవా ఎదుగుటకు సాయం చేయండి మా ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి దేవా దేవ మా ప్రభా ఎన్నో అంశాలు ఉన్నాయి మా ప్రభా ప్రేరాంశాలు ప్రతి ఒక్క బిడ్డను దేవాసం స్వస్థపరిచండి మా ప్రభా రెంక సిస్టర్ మనోజనం గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా వాళ్ళు చేసిన సేవలు ఇంకా ఆత్మ ద్వారా నడిపించండి మా ప్రభా ఇంక మెడ నష్టం కుమరించండి దేవ అగ్నిచేత నడిపించండి మా ప్రభ మీరే తోడైనాడు మా ప్రభావ ప్రతి ఒక్క మాప్రభా… క్రీష్ను గృహంలో దేవాయసా ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా తర నుంచి దేవా కాలు వరకు దేవాయశ్ మా ప్రభా ఇంకొక మెడైన దేవుడు కుమరించండి దేవ ప్రతి ఒక్క నరంను ముట్టి స్వస్థపరచండి మా మీరే సాయం చేయండి మా ప్రభావ రక్త ప్రోక్షణ దయచేయండి దేవా ప్రతి ఒక్క బ్లాక్స్ తీసేసిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా ప్రతి ఒక్క కీల్ను నరంను దేవా ఎయిస్ క్రీస్ నవ్వడం ప్రతి ఒక్కటి హీల్ కావాలి మా ప్రభా నూతనమైన కావాలి మా ప్రభావ నూతనంగా దయచేయడం మా ప్రభా అలాగే దేవాయస్మ ప్రేవలు ఇంకా బలంగా వాడబట్టకు సాయం చేయండి మా ప్రభా కా ఇంట్లో దేవాయస్మ ప్రతి ఒక్క చుట్టుపక్కల ఎటువంటి వారు ఉన్నా దేవాయస్మేసుక్రీసిన వల్ల ప్రతి ఒక్కరు తగ్గించుకొని ఉండకు వాళ్ళ చెల్లె వాళ్ళ వాళ్ళ ఇంటికాడ గొడవైందని చెప్పారు మా ప్రభా ప్రతి ఒక్కరికి మీరే సాయం శాంతి సమాధానంతో పెట్టండి మా మీరే తోడైనాడు మా ప్రభా అంటే ఎంతో మంది గురించి ప్రాణించినాం ప్రతి కిడ్నీ హార్ట్ పేషెంట్ మా ప్రభా ప్రతి మీరు మీరు ముట్టి స్వస్థపరచండి మా ప్రభా స్వస్థపరిచే హోవా నేనని నీ గాయంలో స్వస్థత ఉంది నీ గాయాన్ని చూసాకు సాయం చేయండి మా తన బ్రదరు ప్రతి ఒక్క ఈవులను దయచేయండి మా ప్రభా తన వరకు నీ రక్త ప్రోక్షను దయచేసి దేవా నేను బాప్తిష్ట నీ యొక్క సాక్షి బిడవకు సాయం చేయండి మా జన్మ కర్మ పాపం దేవ ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభావ శ్షుమింపబడడం గాక మీరే స్నానం చేయండి మా ఇంకా దేవాయస్మ ప్రభ ఎంతో మంది దేవా జాన్ బ్రదరు దేవాయస్ప్రభ ప్రతి ఒక్క ఏసు బ్రదరు వెండి బ్రదరు ప్రతి బ్రదర్ గురించి ప్రాణించండి ప్రభు ఎవరైతే కష్టాలలో ఎవరైతే దేవ ఐసీలో ఉన్నారో ఎవరైతే హార్ట్ పేషెంట్ తో ఉన్నారో దేవా ప్రతి ఒక్కరి ముట్టి శ్వాసపరచండు మా ప్రభా మీ కష్టం పెట్టాడు వారి పైన దేవాయసింహప్రభ మరొకసారి ఎటువంటి క్రియలు చేయకుండా సాయం చేయండి మాప్రభ మీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి దేవా నిన్ను సేవించే బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి దేవా నిన్ను మరొక దేవాయస్మ్రభ ఎడబాయక దేవాయస్మరు వాళ్ళు సేవ సాయం చేయండి మహాప్రభ ఇక మెడిన దేవుణ్లు కుమరించండి మా ఇంకా దేవాయస్మర ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరు దీవించండి దేవా నా గురించి ప్రాణించాడు మా ప్రభావ ప్రతి ఒక్క జ్వరం బట్టి నీకే స్తోత్రం మా ప్రభావ మరొకసారి సన్నిధిలో ఉన్న బట్టి స్తోత్రం మా ప్రభావ మంచి సావాసం మాత్రం పంచుకున్న బట్టి స్తోత్రం మా ప్రభావ వేరే బట్టి వందనా స్తోత్రాలు దేవా ప్రతి దాంట్లో మంచి జాబ్ దయచేసి దేవాయస్మరను దేవా ఇంకా ఉన్నత స్థాయిలో నమ్ముతున్నాం మా ప్రభా నీ నమ్మకం వేశాం మా ప్రభా క్యాతీన్ చేసా కూడా మంచి దేవా ప్రభా ప్రే చేస్తున్నా మీరే సాయం మంచి సేవ చేయడానికి సాయం చేయండి మహాప్రభ ఇక మన దేవుడలు మీరే సాయం చేయండి ఇంకా దేవా కేవీ ఉన్న ప్రత్యేక బిడ్డను పేరు పైన దేహించి ఆశ్రయించాడు మహాప్రభ దేవా మహప్రభ దళీ బ్రదర్ సేవకి వెళ్ళారు మా దేవాయస్మ ప్రభా పరిశుద్ధులు ఆ ప్రభావ సేవకి వెళ్ళారు మా ప్రభావ సేవలో దేవ మా ప్రభా వేసి ప్రీస్తున్నా గద్దాం సైతాను ఎటువంటి అలజడు చేయకుండా దేవాయస్మ వాళ్ళ సేవ చేసుకొని ముగించి సాయం చేయండి మా ప్రభ మీరు పరిశుద్ధ శక్తిత నింపి ప్రతి ఒక్కరు మాట్లాడటకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ఇంకా అనేకలు దేవ ఎంతో సేవ చేస్తారు మా ప్రభా తిరిగి పడిపోకుండా దేవాయస్మారు లేవనెత్తండి మా మరొకసారి దేవాయస్మరు వారు గంభీరంగా సేవ చేయటకు చేయండి మా మీరే తోడైంటారని ఇక చిన్న వీడ ప్రాధాన్య చేసుకుంటారని త్వరగా రాబోతు నేస్ క్రీస్ పేట వేడుకొచ్చున్నాం తండ్రి దేవాడి వాక్యం అర్థం చేసుకోవాలి ఇంకా సరస్వతం నడిపించి ఆచరణ పర తృష్పరచండి ఈ వాక్య మాదంలో నా దేవాన్ని స్వతం నిన్న కనిపి ఈ లోకం పద్ధతిగా ప్రభ క్రమంగా నడుచుకుంటు ప్రభ మీ రాజుల్లో కనుక అలా అంతా కదా ప్రభ మీరు మే బీ ప్రతీషయంలో క్రమంగా నడుచుకోవాలా అలరియో చెక్కగా నడవాలా చెక్కని గూడెడే తయారు చేయండి వాక్యం ఉదయం పెట్టి సైతంగా బంధించి రవిచల చేసి బాగు చేయండి అలడియా త్వరగా విడుదలైని బాప్తం పొందాల తన కుటుంబం కష్టం నష్టం తొలగితే బ్రహ్మటో వచ్చినాడు స్వస్థ ఆరోగ్యం దాని బలం దని నూతన శక్తి దచ్చని స్వస్థపరిచయం ప్రభ ఆ కుటుంబీ రక్షణ పొందాలి సుప్రభ మీరు కార్యం బెన్ని మరతని బ్రహ్మఠని తాకండి స్వస్థ ఆరోగ్యం ది బలం దని హీలింగ్ చేయండి ఒక క్యాన్సర్ మీద స్త్రీ ఉంది ఆయనవి స్వస్థపరిచయం సంపూర్ణ విడిపించి అలడియా మీ గాయాల ధర స్వస్సపరిచి విశ్వాసంలో నడిపించండి నాది వాణితం కావ్యశ్వరం నుండి బలం తెరిచి శక్తి తెలియచండి కుటుంబ కష్టం నత్వం తొలగించి అలడి అనదియా అందరిలో స్వస్థత ఇచ్చండి సావి చేయండి శిష్య సేవల వాళ్ళ ఇంకా లూన్ మీరే కరెంట్ నా ప్రభావానికి పొందాలి విశ్వప్రభ మరొకనే ఇసుప్రభ ఇంతమంది మరొకరి చెప్పింది ప్రేరుకు అలరి అనదియా మంజుల ముట్టను తాకండి భార్య భర్త శాంతి లోన్ రావాలా మీరే కర్రయించేయండి ఇంకెవరు బ్రో చెప్పి వాళ్ళకు మీ కుటుంబంలో శాంతి సమధించండి నా దీవాణి సూర్య మంచి ఉద్యమం తెచ్చండి జ్వరం తీసేసిన వంద నీ వాక్యం జ్ఞానం శక్తి దొరిపి బలమందుగా తయారు చేయండి సిస్టర్ బలపరిచిలో పరిచయం ఇంకా లోన్ దొరిపి వాడుకోండి చైతన్యాలు కాల్చి చేయండి గొప్ప సాక్ష్యం దాని నే తాకండి అందరి సేవలు వాడవాడారా మీరు కార్యం చేయండి దిలీ బ్ర పరిచకలు పోయి వాడుకోండి భర్త నే మన అన్నలుగా అక్కడ ఊర్లో పోయిన అక్కడ బీసేవాళ్ళ వాడుకోండి అక్కడ అనేక భాషను పొందాలి సుప్రభ మీరు క్యారీంచని మర్చి అగ్నికరించనీ లేని కోమటం నూతన విశేషకం బలం తెచ్చే శక్తి తెచ్చని ఆటోని ఎవరు ప్రభ హల్లి నాదివా కుటుంబ స్వస్థపరచండి నీ శక్తి శక్తి తెచ్చని అన్నదం తీసేని ప్రార్థన శక్తి తెచ్చని వాక్యం బుద్ధి జ్ఞానం తెచ్చి తెలియదని ఇంకా సరస్వత నడిపించి ఇంకా లోతు నడిపించి నా అక్కడ అగ్నిక దూతలు పెట్టి ఎక్కువసేపు ప్రార్థన ఉండాలా అలాగే కలీరు ప్రార్థశక్తి తెచ్చి గార్థశక్తి తెచ్చి ఈ వాక్యం మొదలు భద్రపరిచి మీరు కారించండి సమ్మీన్ దేవును కృప శాంతి సమాధానం కేబిఎం బ్రదర్ కుటుంబంకు శిరాజ్ బిల్ కుటుంబం మా కుటుంబం తోడుండు కాక మమ్మీన్ బ్రదర్ అవునా ప్రైజ్ రాన్నాడు